అందరికీ ప్రైజ్ లాడ్ మనం ప్రేర్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కై ఆరాధనలు జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము మన మధ్యలో ఉన్న సుజాతక్క మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ప్రైజ్ లాడ్ సుజాతక్క ప్రైజ్ సిస్టర్ ప్రైజ్ చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్థుతి గానములకు ప్రభ యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య ఈ సాయంత్రకాల సమయం అందు మేము ఈ రీతిగా కూడుకున్నటకు నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్పించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాణి అనే బట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క ప్రభ నతని మీరు తోడుకుని రండి ఆటంకపరుస్తున్న ప్రతి విధుల అంధకారం అంత చీకటి శక్తులు ఏసు శక్తి అల కాలిపోను గాక ఏసయ్యా నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభు నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మేమందరం కూడుకుని నాయన నిన్ను స్థుతించుటకు మహిమ పరచుటకు ఘనపరచుటకు ప్రభ ప్రతి ఒక్క బిడును నా తండ్రి మాలోని ప్రతి విధమైన లోపమును బలహీనతను సరిచేయండి ఏసని యొక్క వాక్యంను ప్రభ స్వీకరించుటకు నా తండ్రి ప్రభుమ మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ కార్యములను ప్రభ బట్ నతండి మా పట్ల మీరు చేసిన ప్రతి విధమైన మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సాయంత్ర కాలం ప్రభ నండి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యం చెప్పబడుతున్న బీడర్ పైన మీరు అభిషేకం చేసి మీ యొక్క ఆత్మతో ప్రభ మాకు వాక్యం అందించమని నా ప్రభా మా యొక్క జీవితంలో సరి చేసుకున్నట్టుకు ప్రభ నతండి మాకు సమయం దయచేయమని ఏసే నతండి మీ సన్నిధిలో మేము ప్రభ సంపూర్ణ సమర్పణతో నిలబడి ప్రభలతం నీ యొక్క వార్తను స్వీకరించుటకు ప్రభ మాకు హృదయం దైత్యమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడ ఉదేశ జీవుడవు నాయన నీకు వందనాలయ్యా ప్రభల తండ్రి ప్రతి ఒక్క బిడ ప్రార్థనలు ఆలకించే దేవుడవు ప్రతి కుటుంబం ను దీవించిన దేవుడవు నీ వందనాలు చెల్లిస్తున్నాం ఆటంక పరుసిన అంధకారం అంతక్రియలు అన్నిటినీ కాల్చి దేవుడవు మాకు విజయం ఇచ్చిన దేవుడవు నీకు వందనాలయ్యా ప్రభల తండ్రి ఉదయ కాలం నుంచి ఇంత మటుకు మా ప్రతి పనులో మీరు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సేవకి వెళ్ళిన బిడ్డలందరూ సేవలో నుంచి ప్రభ త్వరగా ఇంటికి వచ్చేటకు సేవలో ఈ యొక్క స్థుతి ఆరాధనలో పాల్గొనటకు మీకు ఆ కృపను అనుగ్రహించండి ప్రతి బిడ్డతో పర్సనల్ గా మాట్లాడండి అయినా ప్రత్యేక రీతిగా ప్రతి ఒక్కరిని దీవించమని ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏ శయ శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ మందుగా సిస్టర్ ఒక అంశం చేయండి సిస్టర్ ఒక బాబుకి రాత్రి యాక్సిడెంట్ అయింది ప్రవీణ్ పొద్దున వారికి ఆయన గురించి చెప్తున్నారంట డాక్టర్లు కొంచెం ఒక ముగ్గురు ప్రేయర్ చెప్పండి ఎమర్జెన్సీ ప్రార్థన తండ్రి కృపామైన జీవం గల తీవ ఏసు ప్రభానికి ఎంతో వన్నాాలైన ఏసు పరిశుద్ధ నవం బట్టి మేము ప్రాధిష్టమైన ఆపత్కాలం ముందు ఆలకించే గొప్ప దేవుడు ప్రభ నా దేవానికి ఎంతో వందలు వేసయ్యా ఏసుక్రీస్తు పరిశుద్ధ నాంబట్టు మేము ప్రార్థిష్టమైనా ప్రవీణ్ మీరు ముట్టండి వేస్తూ ప్రభావ మీ తాకని అయినా మీ రక్తాన్ని ప్రోక్షింపజీమని విధన శోధన అతనికి ప్రతి మరణగండని ఏసు క్రీస్తు నవంలో కొట్టివేస్తున్నాం నైనా మీరే కార్యం జరిగించి మనం ప్రార్థిస్తాం పతి చీకరి శక్తి అందుకే దురాత్మ మీరు గద్దించండి ప్రభావా బిడ్డ మీ అగ్ని కంచి పెట్టండి అయినా మీ జీవంతో నింపండిస్తూ ప్రావా అనికొచ్చే పది శోధన కొట్టివేయండి పది క్యూరి కొట్టివేయండి ప్రభావ నుంచి మీరు కాపాడండి ప్రావా నైనా డాక్టర్లు పరమ డాక్టర్ మీరు ప్రభావా ఆ బిడ్డ కొరకు ప్రభావ మీ యొక్క రక్తాన్ని కాచిన కలువరి శిల్ లోనైనా ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిష్టమైనా మీ నామం బట్టి మేము మొరపెడుతున్నాం ప్రభా బిడ్డ పూర్ణ స్వస్థత హిసుకరిస్తున్నాము కలుగుని కాక హలుగా ఐసీలో ఉండు ప్రభావ ఎమర్జెన్సీలో ఉన్నాడు ప్రభావ నా తండ్రి మేము ప్రార్థిష్టం మేము అందరం కలిసి నైనా మా ప్రార్థన ఆలకించే బిడ్డని స్వస్థపరిచి మీ మహమార్థమై నిలబెట్టుకోండి మరి ముఖ్యంగా ఆ బిడ్డ రక్షణ బంధాల మీ నామాన్ని ప్రకటించేలాగా నైనా మీరు దర్శించండి ప్రేరేపించండి కుటుంబానికి ఆదరణ ఇచ్చే నైనా ఆ డాక్టర్ల మీ తొలంపు జ్ఞానం పెట్టండి దుష్టాత్మ మీరు గద్దించండి ప్రోవా మంచి మెరుగైన ట్రీట్మెంట్ అందులాగన మీ కృప దయచేయండి గొప్పదేవా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రోవ సంపూర్ణ స్వస్థ దయచేసి పది అంత క్యూడంత కొట్టివేసినైనా మీ మహిమార్థమ బిడ్డ నిలబెట్టుకొని స్వస్థ పచ్చి ఒక గొప్ప సాక్ష్యంనైనా తండ్రి మీ చేసిన అద్భుతమైన కార్యాన్ని మేము కొనియాడలాగా అక్క సాక్ష్యం మీరు అనుగ్రించి మీ మహిమార్థమ బిడ్డ నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధ మీరు ప్రయోజనం బ్రదర్ అబ్బాయి గురించి పరిశుద్ధమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కలిగిన మా ప్రభావ మీ అనమైన నామానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా సాయంత్రకాల సమయంలో ప్రవీణ్ బ్రదర్ బట్టి మీ పాతల చేత మేము మొరుపెడుతున్నాం మీద తండ్రి ఐసీలోనైనా క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ ఉంటుండగా ప్రభావ మీ గాయపడిన అస్తంతం తాకండి వేసు క్రీస్తు సంపూర్ణ స్వస్థగా అనుగ్రహించండి ప్రభావ ప్రతి అవయంలో మీ జీవం అనుగ్రహించండి సంపూర్ణమైన రిజిస్ట్రేషన్ అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీరు సంపూర్ణమైన స్వస్థ అనుగ్రహించి మీ సాక్షి మీ నామాన్ని మేమకరంగా లేవనై తల్లి ప్రభావ తండ్రి నాయన యువకుడు నశించడం కాదు ప్రభా తండ్రి సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన యువతకోత్సవాన్ని ఎంత మాత్రమో చూసి వేరే గొప్ప దేవుడు ప్రభావ మీకు అనికరం చూపించండి ప్రభు చూపించండి నా ప్రభా సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి నన్న ట్రీట్మెంట్ కాల్సిన ప్రతి అవసర తగ్గతే మహిమ అనుగ్రహించండి మరి వాడుతున్న ముందుల్లో నా తండ్రి జగత పరోక్షను దయచేయండి డాక్టర్ల మీ అనుగ్రహించండి ప్రభు వైద్యుల కంటే పరమ నీవు తండ్రి నైనా మీరేనైనా డాక్టర్లు ఉండినైనా మీరు కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప తండ్రి ఆ తండ్రి వారి కుటుంబాన్ని నేను మీరు తోడై ఉండండి ఆదరించండి బలపరచండి నా ప్రభావ ప్రతి శోధన కీడు నుంచి వారిని తప్పించండి ప్రతి మరణగండల నుంచి తప్పించండి నా తండ్రి బ్రదర్ని మీ నామానికి భయంకరంగా స్వస్థపరిచి మీ సాక్షిని నిలబెట్టుకున్నామని మీ కృపకల స్థలకి ఆ బ్రదర్ నా మీ కృపను కోరుతూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ముప్పై కొంత ముఖ్యంగా మీద సాయం తెచ్చండి డాక్టర్ల జ్ఞానం ముట్స్ తెచ్చండి ముఖ్యంగా కుటుంబంతో మారలేసుకోవడం వస్తపరిస్ట్ ఇప్పుడు చేసి దేవ కాశ పతి వర్షాలు తీర్చిమని థ్యాంక్ యూ ప్రైజ్ లా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మన మధ్యలో ఉన్న కావ్యూ మనకు పాట పాడతారు ప్రైజ్లాడాక్క ఏ హోవా నాశ్రయం నా విమోచన దుర్గము ఏ నాశ్రయం నా విమోచన దుర్గము నా దుర్గమో నా కేడము ఏహో వాదిశయం హ లేవో సాలు హుయో నా నాశ్రయం విమోచన దుర్గము ఏహో వాశ్రయం నా విమోచన దుర్గము తనాలయా నాము రవి నెను భూమి కంపించ లా గర్జన చేసెను తనాలయా నా ము రవినెను భూమి గర్జించెలా గర్జన చేసెను మేఘాలు వంచి ఎగిరివచి నన్ను జేఘాలు వంచి ఎగిరివచ్చి నన్ను తప్పించెను అన్ని నామల కన్న పైనామము ఎసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రిసేసునామము అన్ని నామముల కన్న పైనామము ఎయిసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రిసేసునామము ఐసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం ఐసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లే హుసన్న హల్లే హల్లే హల్లేసన్న హల్లే లుయా హల్లే లుయా మే అన్ని నామములకన్న పైనామము ఎసుని నామము పాపముల నుండి విడిపించును యసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును ప్రీసేసునామము పాపముల నుండి విడిపించును ఐసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును ప్రీసేసునామము ఏసునాో జయ జయము సాను శక్తి లయము లయము ఏసునాో జయం జయము సాను శక్తుల్ లాయము హే యాసన్న హల్లే హేయాసన హల్లే హల్లే శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన ఏసునామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన ఏసునామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన ఏసునామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తునామము ఏసునామము జయం జయము సాతానుషతుల్ లయం లయము ఏసునా జయం జయము సాతాను శుతుల్ లయం లయము అల్లే హున్న హల్లే అల్లే అల్లేసన్న హల్లే అల్లేతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన ఐసునా సతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసునామము సమస్త జై సమస్త శిరీలై జయం ఇచ్చాను జయశీలుడైన ఏసునామాసునా జయం జయము సాతాను శక్తుల్ లయం లయము ఏసునామా జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లే లుయాసన్న హల్లే హల్లేసన్న హల్లే Hallelujah, Amen. Praise Lord, Sister. Thank థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న క్యాత్ర నాకు మనకు వాక్యానందిస్తారు ప్రైజ్ లాడక్క ప్రైజ్ లాడ్ you. థ్యాంక్ యూ Sister, ఓకే సిస్టర్ నడిపిస్తాము నడిపిస్తాము బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ తలాడ్ ఇచ్చిన అవకాశం బట్టి ఈ టైం బట్టి దినం బట్టి దేవునికి వందనాలు స్తోత్రంలు ఈ టైంలో మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి మంజుల సిస్టర్ కి దిలీ బ్రదర్ కి వందనాలు హృదయపూర్వకంగా వాక్యానికి వెళ్దాము ప్రార్థన చేద్దాము స్తోత్రం అయినా పరిశుద్ధిడా మహిమన్న అతుడా సరశక్తి జీవంగల తండ్రి నీకు వందనంలోనైనా నా ప్రభా తండ్రి ఇచ్చిన సమయం దినం బట్టి నీకు వందనాలు ప్రభావ ఇక్కడ వాక్యానికి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలోనైనా తండ్రి నీకు వందన ఒక్క అమ్మాయి మీకే కలుగును గాక ఏ చుకసం తండ్రి ఆ యోహన్ సువార్త పదిహేడో అధ్యాయము ఈ పదిహేడో అధ్యాయంలో యేసుప్రభు తండ్రికి మొరపెడతా ఉన్నాడు తన గడియా దగ్గరకు వచ్చింది శిల్వకి వెళ్ళే ముందు మరి దేవుడు మరి ఇక్కడ యేసుప్రభు తండ్రికి మొర ఉన్నాడు ఆకాశం తట్టు చేతులెత్తి ఈ అంశం ఏంటంటే తండ్రికి మొర మరి యేసు ప్రభు కుమారుడు ఈరోజు ఈ అంశం బట్టి మనము చూసుకుందాము రోహన్సు వార్త పదిహేడా అధ్యాయము మొదటి వచనము ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లలను తండ్రి నా గడియా వచ్చి ఉన్నది కదా కుమారుడు మరి తండ్రికి మొర ఉన్నాడు కదా ఏసు ప్రభుత్వం ఏసు మాటలు చెప్పి ఆకాశం తట్టు కన్నులెత్తి ఇట్ల కదా దేవుడు మరి మొర ఉన్నాడు తండ్రికి మరే సుప్రభు తండ్రి నా గడియ వచ్చిందది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మైమపరచము నీవు నీ కుమారుని నీకిచ్చిన వారందరికీ ఆయన నిత్య అనుగ్రహించినట్టు చూడు ఇక్కడ దేవుడు మరి ఏమేం చెప్పిండో కుమారునికి అందుకే ఆయన భూమి మీద అనేకమైన విషయాలు మనకు తెలియ దేవుడు మరి కుమారుని ఎందుకొని భూమి మీదికి ఈ భూలోకానికి పంపించిండు కదా అందుకే ఆయన ఏమంటున్నంటే మీ కుమారుని నిన్ను మైమపరచున్నాడు నీ కుమారుని మైమపరచుము చూడు ఆయన మరి ఏ విధంగా మైమ పొందాల చూడు ఇక్కడ తండ్రి మైమ పొందాలా మరి తండ్రి మైమ పొందాలంటే కుమారుడు ఏం కావాలా భూమిద నలగబడాల కదా భూమిద మరి ఆయన ప్రతి ఒక్క పాపాన్ని మోసుకి మో కాబట్టి మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు కుమారు ద్వారా మైమ తండ్రి పొందాలా కాబట్టి ఆయన మహిమ పొందాలంటే మరి ఆయనకు అప్పజెప్తానుడు ఆత్మని ఎందుకంటే మరి కుమారుడు ఏ విధంగా ఉన్నాడంట ఈ లోకానికి వచ్చి ఒక మానవుని శరణిగా ధరించి కదా దేవుడు ఒక మానవుని రూపంగా ఎత్తుకొని లోకానికి వచ్చిండు కదా ప్రతి ఒక పాపాన్ని నిమిత్తాము శాపాలు దోషాలు కష్టాలు రోగాలు ఇరుకులు ఇబ్బందులన్నీ మూలనికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించిండు కదా ప్రేమించి తన చే హస్తాలతోని నిర్మించుకున్నాడు కదా తండ్రి నిర్మించుకొని కదా ఎంతగానో ప్రేమించిందంట కదా మనిషిని ప్రేమించి మరి ఎంతగానో భూమిద పెడితే ఆ మనిషి ఏ విధంగా ఉన్నాడట పాపంలో జీవిస్తున్నాడు కదా దేవునికి విరుద్ధంగా కదా దేవుని మాటలకు చొప్పున నడవక ఆ దేవుని స్వరాన్ని వినకుండా కానీ మరి దేవుడు ఏం చేసిండు ఆ బాధ మరి మరి నరకానికి పోవాల్సిన వారమై ఉన్నప్పుడు మరి కుమారుడు భూమి మీదికి దిగాల్సి వచ్చింది చూడు మరి దిగాల్సి మరి ఆ పాప నిమిత్తమంతా ఆ శాపము దోషము ఆ నరక శిక్షణ అంతా కుమారుడు భరించాలా కదా అందుకే భూమి వచ్చినప్పుడు మరి ఆయన మట్టి శరీరంలో ఉన్నప్పుడు ఆయన మన బాధలన్నీ కష్టాలన్నీ భరిస్తా ఉన్నాడు ఏసుప్రభు మరి శిర్వకి ఆయన భరించాలా కదా నలగొట్టబడాలా కదా మరి ఆయనకు మొరపెట్టా ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి దేవుడు మరి దేవునికి మొరపెడతా ఉండు కదా మరి ప్రతి ఒక్కటి నా నా యుద్ధ నుండి గున్నే తొలగించమని కూడా ప్రార్థిస్తా ఉంటాడు కీర్తనలో కదా ప్రతి ఒక్క విషయంలో అన్ని రాస్తా ఉంటాడు సువార్తికులలో కదా దేవుడు సిలువకి వెళ్ళేప్పుడప్పుడు ఏడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు చూడు ప్రతి మాట చూడు భూమి ఉన్నప్పుడు ఆయన బాధలు చూడు ప్రతి సమస్య అక్కడ చెప్పబడి ఉన్నది చూడు ఏమంటున్నాడంటే మరి దేవుడికి దేవ నువ్వు మైమపరచబడాలా ప్రతి ఒక్కటి ఆయన మైమపరచబడాల కదా తన మరి కుమారుడు ఏం భూమిద భూమి మీద నలగబడే టైము వచ్చినది అందుకే నీ కుమారుడు నిన్ను మైమపరిచినట్టు నీ కుమారుని మైమపరచము నీవు నీ కుమారుకి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు కదా దేవుడు తన బిడ్డల కోసము నిత్య జీవం లోకానికి వచ్చాడు కదా ఆ నిత్య జీవంకి ఎవరికైతే నువ్వు అప్పజెప్పినవో మరి ఎవరినైతే ఈ లోకంలో ఎన్నుకున్నావో మరి నా ద్వారా మరి అందరికీ సువార్త ప్రకటన చేశాడు కుమారుడు పని ఏంటి లోకానికి వచ్చి సర్వ లోకానికే వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించామని వాగ్దానం దేవుడు మన చేసిండు కానీ దేవుడు మరి ప్రతి ఒక్క మరి అద్భుతాలు ఆశ్చర్యకాలు చచ్చిన వారు కూడా లేపెండు స్వస్థపరిచిండు ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలగజేసింది దేవుడు అని ప్రతి సువార్తలో అన్ని చూస్తూ ఉంటాం మత్త మార్పు లూక యోహాలు కదా మరి అనేకమైన విషయాలు దేవుడు ఎట్లా స్వస్థపరిచిండు ఎట్లా దయ్యం నుంచి ప్రజలని విడుదల చేసిండని చెప్తా ఉండు అందరికీ దేవుని మాటలు అందజేసిండు ఆయన పని ఏముందో భూమి మీద కుమారుడికి అప్పజెప్పిండు అవన్నీ నెరవేర్తా ఉన్నాడు కుమారుడు కదా నెరవేర్చిన తర్వాత నువ్వు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి నీ కుమారులకి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య దీవం అనుగ్రహించినట్టు సర్వ మీదను ఆయనకు అధికారం ఇచ్చి చూడు దేవుడు సర్వ మీద అధికారం ఇచ్చిండు కుమారునికి కదా ప్రతి ఒక్క బిడ్డ మీద అధికారం ఇచ్చిండు ప్రతి ఒక్క సైతాం మీద అధికారం ఇచ్చిండు కదా ఇప్పుడు సైతాను ఏ విధంగా పనిచేస్తుంది శరీరంలో పనిచేస్తుంది కదా శరీరంలో ఎన్నుకుంటుంది అది శరీరాన్ని ఎన్నుకొని ఏం చేస్తుంది మనిషి విపరీతంగా దేవునికి విరుద్ధంగా జరుగుతా ఉన్నది కానీ దేవుడు ప్రతి దాని మీద అధికారం ఇచ్చినా అంటున్నాడు దాన్ని ఏలనికి కూడా చూడు దేవుడు అంటున్నాడు మరి ఇక్కడ సర్వ మీదను ఆయనకు అధికారం ఇచ్చింది చూడు దేవుడు ప్రతి ఏం చెప్పినవు తండ్రి నీకు మొర పెడుతున్నా అన్ని నేనేం చేయాలనుకున్నావో నా ద్వారా నువ్వు చేసినావు కాబట్టి నీకు అప్ప చెప్తున్నా అని దేవుడు చెప్తా ఉన్నాడు అక్కడ తండ్రికి మొర పెడతా కుమారుడు కుమారుడు చేసేసి అన్ని పనులు భూమిదన్ని నెరవేరుతా ఉన్నాడు కానీ ప్రతి ఒక్కటి వాక్యము మనకి ఏ విధంగా తెలియజేస్తున్నదంటే మరి తండ్రి ఏం చెప్పిండో కుమారుడికి భూమి మీద ఈ మాటను మనకు అనుగ్రహింపబడినప్పుడు మనం తీసుకుంటున్నామా ఈ మాటను మనకు తెలియజేయబడుతుందా ప్రతి ఒక్క దాని మీద మీకు అధికారం ఇచ్చినప్పుడు మనం వాడుకుంటున్నామా కదా దేవుడు అంటున్నాడు మరి దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఏలిండో ప్రతి ఒక్క సమస్యను బాధ రోగాలు కష్టాని మరి ఏ విధంగా భరించిండో దేవుని మైమపరిచి వెళ్ళిపోయిండో ఈ రోజు కూడా మనం కూడా అదే విధంగా మరి దేవుడు మైమపరచబడినట్టుగా ఉండాలి అంటే మరి ఈ రోజు మనం ఎంతో గురించి మనల్ని అలగబడుతున్నాం ఎంతో మందికి రోషన్ గారికి మన సువార్థం దేవుడు మహిళ పరిశుభా ఇక్కడ కుమారుడు తన పని నిర్వహించుకొని వెళ్ళిపోయిడు ఇప్పుడు మనకిచ్చిన ఎప్పగించినప్పుడు మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము దేవుని పట్ల అనేది ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క ధాని దగ్గర దేవుడు మనకి ఏమి ఇచ్చినాడంటే అధికారం ఇచ్చిన అంటున్నాడు అది ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నిత్య జీవం ప్రతి ఒక్క బిడ్డకు మనకు యోహాను మొదటి యోహన్ పత్రికలో ఐదో అధ్యాయము పదమూడవచన దేవుని కుమారి నామందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారిని నేను ఈ సంగతులను నన్ను మీకు రాయిచున్నాను ఇక్కడ యోహాన్ కూడా ఏం చెప్తున్నాడంటే దేవుని కుమారు నామంతుడు మీరు ఏమైనట విశ్వసించినప్పుడు మీరు ఎట్లా నిత్య జీవము గలవారని మీరు తెలుసుకోనట్లు ఈ సంగతులను మీకు తెలియజేయను ప్రతి ఒక్క మాట మనకు దేవుడి తెలియజేసు ప్రతిదినము మరి ఏ విధంగా జీవిస్తున్నాము కదా దేవుడు ప్రతి ఒక్క దగ్గర మాటల్లో జీవముంది ఆ జీవన్ని స్వీకరిస్తున్నావా తృణీకరిస్తున్నావా దేవుని తీసేస్తున్నావా ఈ రోజు జాగ్రత్త దేవుని మాటకి అందుకే కీర్తనలో మొదటి అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు కీర్తనలో రెండో అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు విషయంలో కొన్ని తెలియజేస్తా ఉంటాడు ఎందుకంటే ముందుగానే వాళ్ళకు ప్రవర్తన దేవుడు బయలుపరిచిది కదా తన బిడ్డలకు అనేక విషయాలు ఎవరైతే సమీపంగా ఉంటారో ఆయన కొరకు జీవిస్తారో ఆయన మాటకు ఎప్పుడైతే కట్టుబడి జీవిస్తారో దినం ఆయనని స్వీకరిస్తారో ప్రతి ఆయన ప్రార్థిస్తారో మరి ఆయన వాక్య జీవిస్తారో లోపడతారో దాని ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతా ఉంటాడు ప్రతిదినం ఎందుకంటే నువ్వు దేవుని సొత్తువు కాబట్టి దేవుని బిడ్డవు కాబట్టి అందుకే ఏమంటాడంటే రెండో అధ్యాయంలో మొదటి వచనం అన్య జనులు ఎలా అల్లరి చేస్తున్నాడు జనులు ఎలా విడతమైన దాన్ని తలంచుతున్నారు కదా ఎట్లా తలంచుతున్నవి మనము వారి పట్ల పెంపుదము రండి వారి పాపములనుకు ఏమంటాడో పాఠంలో మన యుద్ధ నుండి భారవేదము రండ్ అని చెప్పుకొనొచ్చు భూరాజులు యహోవాను ఆయన అభిషక్తున్ని విరోధంగా నిలుచుచున్నారు కదా భూరాజులు యహోవాన్ ఎట్లా చేస్తున్నారంట ఆయనకు విరుద్ధంగా తిరుగుతున్నట్ట అభిషక్తునికి తను ఎవరైతే ఆ పరిశుద్ధమైన ఆ ఏసు క్రిష ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ అభిషేకము మరి ఏసు ప్రభు ఆ స్వీకరించినప్పుడు ఆ అభిషేకం నీలో ఉన్నప్పుడు నువ్వు అభిషక్తులు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే విరోధంగా నిలుచుతున్నారంట అంటే అభిషేకం పొందుకొని కూడా వీళ్ళు విరుద్ధంగా ఉంటున్నారని ఇక్కడ వాక్యం చెప్తుంది కదా నువ్వు ఈరోజు దేవుని విషయం అభిషేకం పొందుకొని నువ్వు వాక్య ప్రకారంగా జీవించకపోతే కూడా నువ్వు విరోధిదే దేవుడికి ఇంకేమంటున్నాను ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయచున్నాడు ఆకాశ ముందు వాడు నవ్వుచున్నాడు నీ పట్ల దేవుడు ఎందుకు అపహాసం మీరు చేసే పనులు ఇంకేమంటుండు ఆయన ప్రభు వారిని చూచి అపహాసించుతున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలు పలుకును ప్రచండ కోపం చేత వారిని ఏం చేశాడట తల్లడిల జను కదా వారిని ప్రతి ఒక్క ఉగ్రుడై దేవుడు ఏం చేశాడట వారిని తల్లడిల చేసాడట ఈ జీవితంలో ఇవన్నీ నీకు కలుగుతాయి అందుకే నువ్వు జాగ్రత్త జీవించాలి ఆయనకి కదా దేవుడు ఏమంటున్నాడంటే నేను వారి పరిశుద్ధ పడుతున్న సియోని మీద నా రాజుగా ఆశనిగా చేసి ఉన్నాను నేను నా పరిశుధమైన పర్వత మీదే సియోనుగా మీద నా రాజుగా ఆశనిగా చేసిన్నాను కదా దేవుడు మనల్ని ఏడనికొక రాజుగా ఏసు ప్రభుని మన భూమి పంపించిండు కానీ ఆ రాజు మాట మన వినక ఈ లోక రాజులను మనం ఆశ్రయిస్తా ఉన్నాం మనుషులను కదా ఈ లోకల్ రాజుని ఆశ్రయిస్తున్నాం కానీ దేవుడు మనకు సియోను పర్వత మీద దేవుడు ఏం పెట్టినాడంటే నా రాజును ఆశనిగా చేసి ఉన్నాను కట్టడగా నేను వివరించేదను యహో నాకు ఇలాగ సెలవెచ్చ నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియన్నాను నన్ను అడుగుము జనములకు నిన్ను శ్వాసంగాను భూమికి బోధిగంతల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనపండలతో నీవు వారిని నలగొట్టేదవు కుండలు పగలగొట్టినట్టుగా వారిని ముక్కలు చెక్కలుగా ఎందుకంటే పగలగొట్టేదను అప్పుడే కదా మన జీవితాలు సరపడతాయి దేవుడికి దేవుడికి ఇంపాయంగా నువ్వు దేవుడికి అప్పుడే తయారవుతావు కదా ఎప్పుడైతే ఆయన మాట వినాలా ఆ రాజు మాట మనం వినాలా ఆ యేసు మాట మనం వినాలా కదా నన్ను అడుగు జన్కు నిన్ను స్వాసంగా చేస్తా అన్నాడు దేవుడు కదా భూదిని అంతా భూమిని భూదిగంతల వరకు సొత్తిగా నేను ఇచ్చేదను ప్రతి ఒక్కటి ఆయనకు అధికారం ఇవ్వబడ్డది భూమిద ఆ అభిషక్తునికి ఇనుపదండంతో నీవు వారిని ఏం చేస్తా అంటున్నావు నలవగొడతా అంటున్నాడు కుమ్మను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలగా పగలగొట్టేదనో వాళ్ళ హృదయాలని ఆ విధంగా తయారు చేస్తాడంట కాబట్టి రాజులారా వివేకుల యుడుడి ఏమంటున్నాడంట రాజులని వివేకులండి భూపతులారా బోధ వినుండి ఆయన మాట వినుండి ఆయన ఏం చెప్తున్నా ఆయన స్వరం చెప్పున నలవండి భయం భక్తి ఏమంటున్నాడు భయభక్తులు కలిగి యహోవాను సేవించుండి గడగడ వణుకుచు సంతోషించుడి చూడు ఆయన ఎందు మన సంతోషము ఆయన ఎంతో మనము భయము భక్తి కలిగి జీవించాలా ఆయన సేవించాలా ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలా ఆయన ఎందు మనం ఏం చేయాలి సంతోషించాలంటే నీలో ఏముండాలా భయం ఉండాల కదా నీలో భయం ఉంటే నువ్వు ఎట్లయినా దేవునికి ఇంపైనగా సువాసనలాగా దేవునికి తయారవుతావు దేవుని సన్నిధిలో కదా అప్పుడే మనకు దేవుడి విషయాలంటే అప్పుడు అంతుబడతా ఉంటాయి నీకు భయం లేకపోతే దేవుని ఆత్మ నీలో ఉండదు కదా దుష్టాత్మ ఉంటది కాబట్టి నువ్వు చెడు కార్య చేయని కూడా చెడు మాటలు చెడు కార్యాలు చెడు తలంపులు కలిగి ఉంటావు కానీ దేవుడు పట్లకి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆయన సేవిస్తావో ఆయన ఆరాధిస్తావో పొద్దు నుంచి ఆయన స్థుతిస్తావో గణపరతో అప్పుడు ఆయన ఏం చేశాడంట స్థుతి కను సంతోషించును కదా సంతోషించుడి అయన కోపము త్వరగా రగులు కొనును ఆయన కోపం త్వరగా రగులుకుంటది ఆయన గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు జీవం గల తండ్రి ఆయన మనకు ప్రాణం పెట్టిన తండ్రి ఆయన కదా మనకు జీవము నిత్య జీవం దేవుడి లోకానికి కుమారుని పంపించ ఆయన మాటను వినాలా వద్దా వినాలా ఆయన ఏం చెప్పుతుందో ప్రతి మాట ఈ రోజు దేవుడు మనతో అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఎందు కోపము త్వరగా రగులు కుమారుని ముద్ధి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించారు నశించే కాలము దగ్గర మన జీవితాలు సరిగా చేసుకోకపోతే నశించే కాలం దగ్గర అయ్యింది మీరు త్రోవ తప్పి నశిస్తారు నువ్వు కాక నీ కుటుంబం ఇరుగొప్పరు ప్రతి నీ వల్ల ఎంతో మంది నష్టపోతారు ఈరోజు నీకు దేవుని భయం ఉండాలా భక్తి ఉండాలా మీరు ప్రతి దినము దేవుడు ఆయన మాటకు గడగడ వనకాల ఆయన సృతించండి ప్రతిదినం ఆరాధించండి గనపరచండి అప్పుడు మీరు తోవ తప్పి నశించేదడు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అప్పుడు ని ధన్యతను పొందుకోగలుగుతావు దేవుని రాజ్యానికి నువ్వు అంతవరకు నువ్వు కావు ఎందుకంటే ఆయన మాట చొప్పున నడవకపోతే ఆయన వాక్యము జీవము జీవము అందుకే దేవుని కుమారుని విశ్వసించి మీరు నిత్య జీవంగా తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను ప్రతి మాట ఆది కాని ప్రకటన వారికి ఆయన మనకు బోధిస్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు ఆయన కలగ చేస్తున్నాడు ప్రతి ఒక్క మాట కానీ మనం స్వీకరిస్తాం విభేదాలు కలహాలు పాపాలు దేవుడికి విరుద్ధమైనవి దేవుడు చెయ్యలని కానీ దేవుడు వద్దనని మనం అంతా ఆశ్రయిస్తా ఉన్నామని దేవుడు తెలియజేస్తా దేవుడు ప్రతి ఒక్కరి మాట కుమారుడు భూమి వచ్చి ఆయన అన్ని తీకమైన విషయాలు ప్రభు ఏమిచ్చినావో అది నేను భూమిద సంపూర్తి చేసిన అని కుమారుడు తండ్రి దగ్గర వాగ్దానం చేసుకుంది ఎందుకంటే వాగ్దానం తీసుకొని వచ్చి ఆయన నెరవేర్చుకొని వెళ్ళిపోతాడు మరి ఈ రోజు ఆ కుమారును స్వీకరిస్తున్నావా ఆయన మాట చెప్తున్నా వింటున్నావా ఆయన ఏం చెప్తుంది ప్రకారంగా జీవిస్తున్నావా ఏకతను ద్రోవ తప్పి నశిస్తావు నువ్వు ధనుడు కావాలంటే ఆయన చెప్తుంది ప్రతి మాట జాగ్రత్తగా వినాల అధన్యత ఆ నిత్య జీవం మనం పొందుకోవాలి అందుకే కదా మన ప్రాయాసము కదా అందుకే యోహాన్ పత్రికలో మొదటి మొదటిగా ఉన్న ఐదవ వచనంలో కింద ఏమంటాడంటే పద్నాలుగు వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే మన దానికి ధైర్యం ఎక్కడిది కదా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదైనా ఆయన చిత్తానుసారంగా మనలను ఏది అడిగినను ఆయన మనం అనేది ఆలకించను ఆలకిస్తాడు ఆయన ప్రకారంగా జీవిస్తే ప్రతి ఒక్క చూడగలుగుతావు మన జీవితాలన్నీ నెరవేర్చే ముందు వచ్చే తరంలో భయంకరమైన శోధన నుండి తప్పింపబడాలా ఏ విధంగా తప్పిస్తావు ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాయి నువ్వు తప్పింపబడగలుగుతావు మన ధైర్యం ఏంటి మన గమ్యం ఏంటి మనం ఎందుకు ఈ రోజు ఆరాధన చేస్తున్నాం ఇక్కడ ఎందుకు ఈ రోజు వాక్యం చెప్పుకుంటున్నాం ఎందుకు పాటలు పాడుకుంటున్నాం మనం ఎందుకు ప్రార్థిస్తున్నాం మన జీవితంలో ఎందుకు సాక్షాత్గా జీవిస్తున్నాం మనం ఆయనకి మనకి ఏంటి గమ్యం ఏంటిది మన ధైర్యం ఏమిటి అంటే మన నిరీక్షణ నిత్య మన నిరీక్షణ అంతా నిత్య జీవము మన ధైర్యం ఏంటంటే మనకు ఒక రాజ్యం ఉన్నది అలా దైవంతో పాటు ఆ పెళ్లి కుమార్తె లాగా మనము ఎదుర్కోబోతాము ఆ పెళ్లి కుమారుని మరి పెళ్లి కుమారుడు కావ పెళ్లి కుమార్తె కావాల్సిన అర్హతలు ఏంటివి అలక అలంకరణ పరిశుద్ధమైన అలంకరణ వాక్యం చేత అలంకరణ పరిశుద్ధాత్మ చేతని అలంకరింపబడలను ఆనాడు దావిను పొందుకోకపోతే దేవుని హృదయంగా తయారు దేవుని హృదయంలో ఏముందో భూమిని నిలవెచ్చకపోతుండే ఆయన నాట్యమాడండి దేవుని సన్నిధులు అది తప్ప దేవునికి విరుద్ధం తన భార్య నవ్వింది హేళన చేసింది కానీ ఆమె బింకా భయంకరమైన శోధన పడ్డది వాళ్ళ పశ్చాత్తాప దేవుని దగ్గరకు వచ్చింది ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఏ విధంగా వాడుకుంటాడో ఆనాడు పళ్ళంలో వచ్చి అందరూ ప్రవచించే వాళ్ళు ఆత్మలో నిలబడి కదా అనేకమైన విషయాలు తెలియజేసేవాళ్ళు ఈ దేశానికి ఈ రాజ్యానికి ఈ రాజుకి మరి ఎవరైతే దేవునికి విరుద్ధంగా అన్నికమైన విషయాల్లో ప్రవచనం ద్వారా చెప్పేవాళ్ళు వాళ్ళు కదా ఒక మనిషి ఒక ద్వారా ప్రవచించేవాడు ఆత్మల లీనమై ఆ ఆత్మ ఇప్పటి వరకు ఉంది మనుషుల పట్ల ఉంది మన హృదయాలతో పడతా ఉంది ఈ రోజు దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకమైనప్పుడే నీకు అనేకమైన విషయాలు బయటపట్టబడి నీకు పరలోకంలోనే ప్రతి ఒక్కటి నీకు కావాలి అనుకుంటే నువ్వు ఎందుకు వచ్చి నువ్వు భూమి మీద పరలోకం నేను ఈ రోజు మనం అందుకే కనుగ ఈ రోజు నీ అవసరాల కోసమా నీ పిల్లల నీ భార్య నీ భర్త నీ అన్నదమ్ముల నీ అక్కచరుల నీ తల్లిదండ్రుల ఈ రోజు ఒక పుట్టింది కాదు కదా నువ్వు పర్లో రాజ్యంలో ఏమున్నవి చిత్రం నెరవేర్చడానికి అందుకే నాకు ఆత్మ అనుగ్రహించిన వాడిని ఎస్ అరవై మొదటి వచనంలో దేవుడు మాట్లాడతాడు ఎందుకు ఇచ్చింది నీకు ఆత్మ మీరు అడగండి అక్కడ చూడండి చదవండి ఎందుకు ఇచ్చింది ఆత్మ ఆట పాట దొంగలాడనిక దేవుని హేళన చేయనిక దేవుడు ఉగ్రుడై మన మధ్యలో ప్రచండంగా చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మన జీవితాలు ఏ విధంగా సరిపడుతున్నాయో జీవితం లేక సరిదిద్దుకుంటున్నాం అనేది దేవుడు కుమారులు ఆయన మాట వింటలేదు సంఘం వింటలేదు దేవుని బిడ్డలు వింటలేరు తన చిత్తమేమిదో భూమి మీద నడగబడి అన్ని నెరవేర్చుకొని ప్రభు నువ్వు పంపించినవు తండ్రి నీకు మొరపేడుతున్నా నువ్వు మరమపడుకోబడినట్టుగా నేను భూమి మీద ఏం అనుగ్రహించడవా దీని భూమి మీద నెరవేర్చుతున్నా నేను నెరవేర్చడానికి వచ్చినాను ఇప్పుడు నా గడియ నీ దగ్గరకు వస్తున్నా నువ్వేం అనుగ్రహించడ భూలోకంలో ఏం తెలియజేయాలనుకుంటున్నావు అన్నీ నెరవేర్చబోతున్నా అని మరి తండ్రి మరి దగ్గర మురపెడతా కుమారుడు ఎందుకంటే దేవుడు మరి నా మరి ఏమంటాడంటే పదోవచనంలో పదిహేడు పదే పదోవచనం ఏమంటాడు నా వల్లియో నీవియో నావి అన్నాడైనా ఎప్పుడైనా ఈ మాట అన్నవాళ్ళు నీ హృదయ నెక్కలు వచ్చిందా ప్రభు నా వలియో నీవి నీ ఎప్పుడు చూసి నీ అవుట్ ప్రకర్ల కొరకే ప్రభు నీ వేద ఏంటిది నీ నీ ఏంటి ప్రభు దేవుని చిత్రం ఏమైంది నశించే వాళ్ళ దగ్గరకి వెళ్ళు అభిషేకం పొందుకొని వెళ్ళు నువ్వు దృష్టిని ఎదిరించు ప్రతి ఒక్క దాని మీద నేను అధికారం ఇచ్చిన అంటాడు నీ సర్వ శరళ మీద నీకు అధికారం ఇచ్చినట్టు కుమారుడికి ఆ కుమారుడు ద్వారా మన పరిశుద్ధాత్మ చేత మనందరికీ ఇచ్చాడు అభిషేకాన్ని ఆ అభిషేకాన్ని మనం విరుద్ధపరుస్తున్నాం దేవుణ్ణి కించపరుస్తున్నాం దేవుని అవమలపరుస్తున్నాం దేవుని దుఃఖిస్తా ఉన్నాం దేవుడు ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా ప్రతి ఒక్క బిడ్డ శిష్యుడి ద్వారా ప్రతి ఒక్క బిడ్డ ద్వారా మరి మాట్లాడుకున్నాడు కదా దేవుడు మాట్లాడ మాట్లాడి తెలియజేసినప్పుడు మన ఉదయం ఎక్కడ ఉన్నది నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు ఏది బోధిస్తున్నావు దేవునికి ఏం చెప్పలేకపోతున్నావు నువ్వు దేవుడికి నీకు సరిగ్గా సమానత్వం లేకపోతుంది మరి నీ ఏ విధంగా ఆలోచిస్తాడు కుమారుడు ఏం చేస్తు నల్లగొండబడి దేవుడు మహిమ పసాపడతా ఉన్నాడు ఎందుకంటే కుమారుడికి ఏమపజెప్పది శరీరంలోకి ఉన్న ప్రతి రోగం కష్టం ఎరుకో ఇబ్బంది కదా అప్పుడే కదా ఇప్పుడు మనిషి ఈ లోకంకి వచ్చి ఈ మట్టి శరీరం అనుభవిస్తేనే కానీ ఎదుటి వాడిని బాధ అర్థం కాదు కదా మనకి ఈ రోజు ఎదుటి వాడి అర్థం కావాలంటే నీకు అనుభవం కావాలా నీకు అనుభవం లేకపోతే వాళ్ళు బాధ అర్థం కాదు ఒకరింటికి కష్టం వచ్చింది రోగం వచ్చింది సైతాన్ని వచ్చింది నడి ఇంట్లో సాధనం చేసినప్పుడు వాడింటికి మీటింగ్ పొమ్మన్నప్పుడు నువ్వు పోయినప్పుడు నీకు ఏ విధంగా అర్థమవుతుంది జైలు ఆశ లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు నువ్వు వాక్యం చెప్పిన వాడు వాడు వింటాడా వాడు వినడు ఎందుకు వాళ్ళలో ఏముంది దుష్టాత్మ ఉంది నువ్వు గ్రహించలేవు ఎందుకంటే నీకు అనుభవం కావాలా ఇక అనుభవం ఉంటేనే ఎదుటి వాడి బాధను అర్థం చేసుకో అందుకే కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ శరీరం ఎత్తుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్క నరుని బాధ వేదన కష్టం అనుభవించింది కాబట్టి మరి ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్కరి అధిమానం పొందుకొని ఉన్నాడు విజయం పొందుకోను ఈరోజు ఆ అనుభవం మనకు ఉండాలా అలాంటి అనుభవం లేకపోతున్న సువాత చేసి వేస్తూ కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు చేస్తున్నాడు మరి ప్రతి ఒక్క చర్చ చేస్తున్నదా గుడ్డుగా నమ్ముకొని వెళ్ళిపోతా ఉంది స్వచ్ఛతలు చూస్తూ ఉంది వాళ్ళ ఆశీర్వాదాలు చూస్తుంది రాహు జరుగుతుంది మరి ప్రజలంతా విడుదల పొందాల దేవచితం ఏంటిది ఈ రోజు కుమారులాగా నువ్వు భూమిగా పని చేయగలుగుతున్నావా దేవుని మాట చెప్పున మనం నడుస్తున్నావా ఆ భయం లేదు భక్తి లేదు కదా దేవుడు చెప్తావు అందరూ చెప్తుంటారు నేను వింటనే ఉంటాను నేను ఆ పని నేను యథావిధిగా చేస్తూ ఉంటాను ఇదే మాట మనం చెలివిస్తూ ఉంటాం దేవునికి దేవునికి నువ్వు వీపు చూపించిన వారి లాగా మనం దృష్టిలాగా ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నాం దేవుని మైమపర్చటట్టుగా ఈ రోజు మనం తయారు కావాలా అందుకే మోసే కూడా ఒక మిషంగు తెలియజేస్తా ఉంటాడు కొరంతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో దేవుడు ఇక్కడ మనకు తెలియజేసిన మాట ఏంటంటే పదహారో వచనము ఆరో అధ్యాయము పదహారో పదహారో వచనము మొదటి కొరంతీలు వేసతో కలిసిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరగరా వారిద్దరూ ఏకచర్యమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అటువల్ని ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా మనం ఎందుకు ఎరుగుతలేం మరి నువ్వు వేకతో ఉన్నావా దేహంతోనున్నావా అటువల్ని ప్రభు ప్రభు వలని ఇక్కడ ఏమంటున్న అటువల్ని ప్రభుతో కలు కలుసుకున్న వాడు ఆయనతో ఏకమై ఉన్నాడని మరి దేవునితో నువ్వు ఏకం కావాలా ఎట్లా ఏకమవుతాం దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేయాలంటే నువ్వు ఆయన ఏకం కావాలా అందుకే ఇక్కడ మరి కుమారుడు నీవల్యో నావి నా వల్లియో నువ్వు అని ఇక్కడ కదా మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు దేవుని సన్నిధిలో ఇక్కడ మోసే కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు మరి ఏమంటున్నాడంటే ఆ ప్రభుత్వం కలుసుకున్న వాడు ఆయనతో ఏకమై ఉన్నాడని జాగ్రత్తలకు దూరంగా పారిపోడి నీలో జారతం ఉండకూడదు ఎటువంటి ఎటువంటి పాపమే కానీ రోగం ఏ విధమైనది నీలో ఉండనికి ఉండనికి వీలేదు ఎటువంటి జాగ్రత్త నీళ్ళు ఉండదు ఏ కోపమే కానీ ఏ విధమైనది నీలో జారతం ఏది కూడా ఉండకూడదు చిన్నది కూడా జారత్వము దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలయ్యున్నది ప్రతి ఒక్క పాపం ఎక్కడుందట దేహంకు వెలుపలయ్యున్నది కానీ జారతము చేయువాడు తన సొంత శరీరం నాకు హానికరంగా పాపము చేయించున్నాడు జారతం అంట లోహం దే దేహానికి లోపల ఉన్నది మరి దేహము దేవుడు ఆలయం ఉన్నప్పుడు మరి జారతం ఒకటి చిన్న పాపమైనా కూడా నీలో ఉన్నప్పుడు దేవుడికి నువ్వు ఏకమైనావని తెలుసుకోక ఇక్కడ మోసే మనకు అనేక విషయాలు చెప్తా ఉంటాడు మోసేనే చెప్తున్నాడు కదా మీరు దేవుడు ఏకమై ఉన్నారని కుమారులు నెరవేర్చుకొని వచ్చినారు ఈ రోజు మనకిచ్చిన అవకాశాలు మనం ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం ఆయనకి జాగతం పారిపోండి మనం ఎటువంటి జాగ్రత్త ఉండకూడదు అందుకే పారిపోడని ఎటువంటి ఎటువంటి పాపమైన కంటిధార చూపుధార ఏ నోటిదార ఎటువంటి పాపాలను ఆశ్రయించుకోండి ఎందుకంటే ఈ సమయంలో మనం అన్ని తృణీకరించుకున్న సమయం ఈ లోకానంతా తృణీకర్చుకున్న దేవునికి దగ్గర కావడం సమయం ఆసన్నమయ్యే నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలా చూడు ను ఏ పాపం చేసినా కూడా ఎటువంటి పాపం కూడా జోలికి పోనికి వీయలేదు జారతం చేయవాడు తన సొంత శరీరం నాకు హానికరంగా పాపము చేయించున్నాడు కదా జారతం దూరంగా పారిపోడి మనుషుడు చేయ ప్రతి పాపము ఎట్లా చేస్తున్నాడు దేహంతోనే చేస్తున్నాడు అంట లోపలికి మరి పాపం చేస్తుంటాడు శరీరంతోనే చేస్తున్నాడు ఇప్పుడు శరీరం ఇంపార్టెంటా దేహం ఇంపార్టెంటా మనకు రెండో పాపమే కదా రెండు ఉండకూడదు దేహము పరిశుద్ధపరచబడనా శరీరం కూడా పరిశుభరచబడాలా ఎటువంటి పాపం మనలో ఉండడానికి వీల్ లేదు దేవుడు ఖండిస్తా ఉన్నారు ఆయన పరిశుధమైన దేవున్నప్పుడు మనం ఎటువంటి పాపం కూడా ఉండకూడదు ఈరోజు ఖండించేసుకోవాలా ఈరోజు తునీకరించుకోవాలి లోకానికి ఆశానికి ఏది కూడా బానిస చేసుకోదు నువ్వు ఎప్పుడైతే ఈ లోకానికి బానిస రోగం వచ్చేస్తుంది సైతాన్ గారు వచ్చేస్తారు దిగేస్తాడు వాడు నేను ఏ విధంగానైనా చోధిస్తాడు నువ్వు పడకపోయినా నీ కుటుంబం పడిపోతే ఎట్లా అప్పుడు నువ్వు బలహీనమే పోతావు నీ కుటుంబం పట్ల వెంబడించి అందుకే మనం ప్రతి ఒక్క దాంట్లో వాక్యం చేత మనం ఏం చేయాలి శుద్ధీకరించుకోవాలా మన శరీరాన్ని మన ఆత్మను కూడా ఏం చేయాలి శుద్ధిపరచుకోవాలా వాక్యం చేత ప్రతి ఒక్క పాపాన్ని ఇక్కడ మోసే ఆనాడు మోసే ఇచ్చే ధర్మశాస ఉంటే ఇప్పుడు ఒక్కొక్క జీవితం ఏ విధంగా ఉంటుండే కానీ దేవుడు కృప చూపి లోకానికి వస్తే ఎవడు కూడా చూపిస్తాడు దేవుడి పట్ల దేవుడు అంటేనే భయం లేదు దేవుడికి విరుద్ధమైన వాక్యాలు వేస్తా ఉంటారు దేవుడికే సవాలు చేస్తుంటారు దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే అపహరిస్తాడు అంటున్నాడు అక్కడ కీర్తనలో నవ్వుతున్నాడంట ఆయన క్రోధుడ వేస్తాడంటే నీ దగ్గరికి అందుకే ఇక్కడ ఏమంటుండో పంతొమ్మిది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది ఎట్లా అనుగ్రహింపబడదంట మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలనే ఉన్నారా మీరు ఎరగరా మీరు ఎందుకు రాస్తున్నాడు ఆయన నేను ఎందుకు రాస్తున్నాడు ఈ ఆత్మ ఎందుకు రాయాలా మీ దేహము దేవుని ఆలయమని మీకు ఎడగరా అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదండి మీరు ఎరగరా? మీరు నీ సొత్తు కారు ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా దేవుని సొంత స్వీకరించినా ఇప్పుడు నువ్వు సొత్తు కాదు విలువ కొనినవాడను కనుక మీ దేహము దేవుని మైమపరుచుడి ఇప్పుడు ఎట్లా మైమపరచపడతారో చెప్పండి తండ్రి దగ్గర ఏసు ప్రభు మున పెడుతున్న గడియ వచ్చింది ప్రభు దేవుని మైమపరుస్తా ఉన్నాడు ఈ రోజు నువ్వు ఎట్లా మైమపరుస్తావు దేవుని ఈ రోజు కూడా ఆ పరిశుద్ధమైన దేవుడు తండ్రికి అని రోజు ప్రార్థిస్తావు కదా ఎట్లా మైమపరచబడతది చెప్పండి ఎటువంటి పాపం ఉండనికి వీల్లేదు వీళ్ళ జాలతో ఉండద్దు ఎటువంటి పాపం ఉండదు నువ్వు పరిశుద్ధాత్మల లీనమై దేవుణ్ణిలో సేవించి ఆరాధించి గణపరిచి దేవుణ్ణి అడుగు వీళ్ళ బలహీనతలు ఉంటే దేవుని దగ్గర అడుగు ఎందుకంటే దేహము దేవుని ఆలయమైనది నీరు మీ సొత్తు కారు నేను వినోపెట్టి మిమ్మల్ని కొన్నాను ఇప్పుడు దేవుడిని మైమ పరచబడాలని శరీరము నీ ఆత్మ ఎట్లా మైమ ఈ రోజు నువ్వు వాక్యంలో దేవుడు ఏం చెప్తుంది ప్రకారంగా జీవించాలా ఆయన చూస్తే వనకాల కీర్తనలో ముందటిగానే దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు కానీ మనం గుడ్డిగా తదుకొని మనం వెళ్ళిపోతా ఉంటాం కదా అందుకే దేవుడు ప్రతి ఒక్క మనకు అన్ని తెలియజేస్తా ఉంటాడు తన పని తను ముగించుకొని వెళ్ళిపోయినప్పుడు మరి కుమారుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తుంది కదా ప్రతి ఒక్క ఆత్మ నీ పరలోకంలో ఏమేం కాలో అర్వాత నీ కలగజీసినప్పుడు నువ్వు పొందుకోలేకపోతున్నావు నీళ్ళ బలహీనత వల్ల నీలో పాపం వల్ల దేవునికి విరుద్ధమైన వాక్యం నువ్వు ఇంకా బలిహీనవే మనలో ఇంకా గోచిస్తా ఆత్మ ఇంకా కలికరిస్తా ఉండు దేవుడు ఇంకా బాధపడతా ఉండు ఏడుస్తా ఉన్నాడు దుఃఖిస్తా ఉన్నాడు అయ్యో నా బిడ్డను నశించిపోతాడే నా దగ్గరికి రారే నా మాట వినట్లేదే ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మనకి ఆయన మాట చొప్పున నడవమ్మని మనము జాగ్రత్త కలిగి ఉండాలా ఆయన ఏం చెప్తున్నారు ప్రకారంగా మనము ఆయన మాటకు లోబడి కట్టుబడి మనము జీవించాలా అందుకే కుమారుడు అందుకే దేవుని దగ్గర మురపెడతాడు ప్రభావ నా గడియా వచ్చినది అని ఇక్కడ మొరపెడతా ఉండు పదిహేడో అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు తండ్రి దగ్గర మొర ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే మూడో వచనము అద్వితీయ సత్య దేవుడైనా నిన్ను నిన్ను నీవు పంపిన ఏసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము ఆయన ఎరుగుటమే నిత్య జీవము అద్వితీయ సత్యదేవుడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైనది దేవుడు మన దేవుడు అద్వితీయ దేవుడు సత్యమైన దేవుడు మన దేవుడు నిన్నను నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము ఆయన తెలుసుకున్నప్పుడు నీకు నిత్య జీవము చేయితకు నీవి ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేసి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని ఆయన సంపూర్ణం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కుమారుడు ఈ రోజు నీ జీవితం ఏంది నా జీవితం ఏంది ఈ రోజు దేవుని చిత్త మనం ఆ నిత్య రాజ్యం లో ప్రవేశించడం మనకు అర్హత ఉన్నదా భూమి మీద ఏమి ఇచ్చింది అది మనం నెరవేర్చేటట్టు ఉన్నామా ఈ రోజు దేవుడు మనకు అనేకమైన విషయం మీద అధికారం ఇచ్చిన అంటుడు సర్వ ఒక్క దీ నీకు దేవుడు అధికారం ఇచ్చినా అక్కడ ప్రతి ఒక్కటి ద్వారా మనకు అనేకమైన అనుగ్రహంపబడేది కానీ మనం పొందుకొని మనం ఈజుగు పొరుగు అనేక మందికి సువార్థ ప్రకటించాలా చూడు ప్రతి అన్ని నెరవేర్చండు ప్రతి ఒక్క ఆయనకే మహిమ కలగణకి ఎవరు మహిమ పరుస్తున్నారు ఆయనని ఎవరు దుఃఖపరుస్తున్నారు ఈ రోజు మనము పరక్షించుకోవాలా దేవ ఆయన మాట చొప్పున మనం నడుస్తున్నామా ఆయన భయము భక్తి కలిగి జీవిస్తున్నామా ఆయన చెప్పిన మాటకు లోబడుతున్నామా మనం ఈ రోజు పరక్షించుకుందాం ప్రార్థిస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధిడా మైమోన్నతుడ సరశక్తిమంతుడా జీవంగాల తండ్రిని కువందనాలు ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బతిని కువందనాలు తండ్రి యేసు మీకు స్తోత్రంలో ఆయన తండ్రి యేసు ప్రభ మరి కుమారుడు మరి భూమి మీద యేసు ప్రభ మరి మొరపెడుతున్నాడు చేతులెత్తి తండ్రి కన్నులెత్తి నా గాడియా వచ్చినదని మురపెడుతున్నాడు ప్రభ తండ్రిని కుందనాలు మరి ఆయన తన పని చిత్తాన్ని నెరవేర్చిడు ప్రభా భూమి మహిమ పర్చనీకి తండ్రి లోకానికి పంపించినారు ప్రభ ఆ బిడ్డ మరి యేసుకృష్ణ నామంలో తండ్రి మరి ప్రతి బిడ్డ నలగబడ్డారు నాయన తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా న్యూస్ అన్నిధికి తీసుకొని వస్తున్నాం నాయన నా నా తండ్రి నీకు వందనాలు మరి ఎవరైతే ఆయన మాట చొప్పున నడుస్తలేరు ప్రభ వాళ్ళ చొప్పున నడుస్తలేరు ప్రభ ఆయన మాట ఏం సెలవిస్తున్న ప్రకారంగా జీవిస్తున్న ఎంతమంది ప్రభా దాని ప్రకారంగా జీవిత శక్తి దయచేయండి తండ్రి ఎస్ నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి తండ్రి నీకు వందనాలు స్తోత్రంలోనైనా తండ్రి మరి కుమారుడు వచ్చి నిన్నమాయమర్చిండి ప్రభా భూమి మీద ప్రభ మేము నిన్నమాయమర్చి తడికి ఉన్నాం ప్రభా నిత్య జీవానికి మాకు తండ్రి నీకు వందనాలు లెక్కనే స్తోత్రంలోనైనా ఆ నిత్య జీవిలో ప్రవేశించడకు మాకు అర్హత ఇచ్చినావు ప్రభావ మరి దాని ప్రకారంగా జీవించాల మీరు అనేకమైన విషయాలలో మాకు అనేకమైన తెలియజేస్తున్నారు కానీ మేము గుర్తెరకున్నాం నాయన ఈ రోజు నుంచి నేను గుర్తెరడం శక్తి మాకు దయచేయండి తండ్రి ఈ రోజు మాకు తండ్రి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు సోత్రం నాయన ఈ రోజు మాకు ధైర్యం ఏంటిది అంటే అది నీ చిత్తం ఏమన్నది నెరవేర్చనీకేనాయనా ప్రభావ తండ్రి ఇది ఒక ప్రతొక్కటి దాంట్లో మేము పతొక్కటి నీ చిత్తాన్ని నెరవేర్చాలా ప్రతి ఒక్క మమ్మల్ని నీకే కలుగును కాక నాయన మీ రాజ్యం చేరుటకు మాకు కలుగ చేసే తండ్రి నీకు వందనాలు తండ్రి మేము దాని ప్రకారంగా జీవిస్తానే నీ తన ఇంటిలో ఉంటాం అంతవరకు మేము ఉండలేం నాయన నా తండ్రి నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంతవరకు వాకెతం మాతో మాట్లాడిన మమ్మల్ని బలపరిష తండ్రి వందనాలు ప్రభా మేము కూడా మరి ఇసు అనేక విషయాలను మేము ప్రార్థించాలా మరి ఎంతమంది బాధ వేద రోగాల కృంగి కృషిస్తున్నారు ఆ తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మేము ఎరగాల ప్రభావ వాళ్ళని గుర్తించాల తండ్రి వాళ్ళని ఎటువంటి బాధలున్నా కూడా మా బాధ నాకు మేము భరించాలా తండ్రి వాళ్ళ కోసం గారం కలిగి మేము సేవ చేయాలా భారం కలిగి మేము మరి ఇతర ఆత్మల కోసము తండ్రి మేము మొరపెట్టాలా ప్రభు అన్ని చిత్తంలో ఏముందో అది ప్రతొక్కటి నెరవేర్చ శక్తి మాకు దయచేయండి తండ్రిని ఆత్మలకి ఇంప దయచేయండి తండ్రి నీ మాట చొప్పున మిమ్మల్ని నడవాలా మేము భక్తి కలిగి జీవించాలా నిన్ను సేవించి నిన్ను ఆరాధించి నిన్ను గనపరచాలా ప్రతి కలుగును గాక ఏ శిఖర్స్ తండ్రి ఆ మెయిన్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లాడ్ అక్క థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లాడ్ దీపక్క దీపక్క ప్రైజ్ లాడ్ అంశాల గురించి ప్రార్థించండి అక్క దీపక్క ప్రైజ్లాడక్క అంశాల గురించి ప్రార్థించండి అక్క దీపాక అంశాల గురించి ప్రార్థించండి అక్కాతక్క ప్రైజ్ లేడాక్క నిమిష అంశాలు వెతుక్కుతున్నాను ఓకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ సర్వశక్తి సర్వోన్నతుడమైన తండ్రి సార్వభౌముడమైన ఏసయ్య మేకపాద సన్నిధిలో చేరి ప్రభా సాయంత్రకాల సమయం అంది ఈ రీతిగా మేము ప్రభా విజ్ఞాపన ప్రార్థనలకు కూడికొని మా మధ్యన దిగిరండి ప్రభా ప్రతి ప్రార్థనకు ఆలకించండి ప్రతి ఒక్క మొరగు మీరు జవాబునిచ్చే దేవుడు అనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అ తండ్రి నీ కృపల ప్రతి విడను జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభాన తండ్రి నీ సన్నిధానంలో మేము అందరం ఇక్కడ ఆయతపరి ఉన్నప్పుడు ప్రభాన తండ్రి ఏకీభవించిన ప్రతి ప్రతి ప్రార్థనకును జవాబిచ్చే దేవుడో ఇద్దరు ఉన్నప్పుడు వారి మధ్యన నువ్వు ఉంటానని చెప్పిన దేవుడో ప్రభ నువ్వు మా మధ్యలో ఉన్నావునైనా జీవం గల తండ్రివి నీకి మేము సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ముఖ్యంగా ప్రభ న తండ్రి మా గురించి ప్రభ దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన గురించి ప్రభ అవిధేయతతో ప్రభ న తండ్రి నా తండ్రి నిన్ను సజీవుడమని నేను ఎరుగక ప్రభ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలు మీరు కార్యం జరిగించండి ప్రభా మరి ఎన్నో ప్రాంతాలలో నా తండ్రి భయంకరమైన విగ్రహారాలతో ప్రభ ఎన్నో ఆత్మ నశించిపోతున్నాయి అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని సేవకులను పంపించమని ప్రభా ఇంక అనేకులను సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నాయన నీకు గొప్ప కృపను బట్టి ప్రభా బిడ్డలందరినీ నా తండ్రి సన్నిధిలోకి నడిపించమని ప్రభా గొర్రెలం అందరూ ప్రభ మా జీవపు కాపరివి నడిపించి ప్రార్ మనం ప్రార్థిస్తున్నాం నేను రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి మరి తోమా భక్తుడు ఎందుకు నిమిత్తం ఇండియా వరకు వచ్చిన మీకు తెలిసింది ఆయన ఆయన చేసిన సేవలు ప్రభ ఆయన ఆయనతో పాటు ఈ రోజు వరకు జరుగుతున్న సేవకుల సేవను వ్యర్థం కాని యొక్క ప్రతి ఒక ఆత్మను రక్షించుటకు కృప చూపించి కడవరి దినపు వర్షంను కుమరించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ మరి ఎంతో మంది సేవకులు నాయన ఉజ్జీవంతో వెలిగించబడి ఏసియా నా తండ్రి నీకు ముఖ్యపు రుచి చూసి ప్రభ యొక్క సన్నిధిలో రుచి చూసి నా ఎన్నో మేలులు పొందుకొని కూడా ప్రభ మరి తిరిగి పడిపోతున్న స్థితిలో ఉన్నారు నాయన ఉజ్జీవం కలగ చేయండి వారి జీవితాల్లో రివైవల్ తీసుకుని రండి ప్రభ ప్రతి ఒక్క బిడన్ ప్రభ నా యొక్క సువార్థ సేవలో విరివిగా వాడబడుటకు నా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి మరి ఎన్నో ఎన్నో ఆత్మలను ఆయన రక్షించమని ప్రార్థిస్తున్నాం నశించిపోతున్న ఆత్మలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ నా తండ్రి ఏ ఒక్కరు కూడా నా తండ్రి విడవబడటం మీకు ఇష్టం లేదని ఆయన ప్రతి ఒక్కరిని రక్షించాలని ప్రభ యొక్క ప్రశస్తమైన రక్తం ప్రభ మా కొరకు కుమరించిన దేవుడు నా తండ్రి నీకు విలువైన రక్తముకి ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి జ్ఞానంతో నా తండ్రి నిన్ను నీకు సన్నిధిలో చేరి ప్రభా నిన్ను గురించి తెలుసుకున్నటకు రక్షణించ రక్షించబడటకు నీకు కృపను గ్రహించండి నా ప్రభ నా రక్షకుడవు అతని వారి ఎంతో మంది దినము దినము ఆసుపత్రుల్లో ప్రభు భయంకర రోగముల చేత బాధపడుతున్నారు యాక్సిడెంట్స్ చేత బాధపడుతున్నారు చిన్న బిడ్డల నుంచి పండు వృద్ధుల వరకు ప్రభ అతని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన వారి గృహముల చుట్టూ వారి అతని పడకల చుట్టూ మీకు అగ్నిని కంచె వేయండి ప్రభా ప్రతి రోగంను పారద్రోలండి నేను నమ్ముటకు ప్రభ నీ దగ్గరికి వచ్చుటకు నాతని వారికి ప్రభ మీరు దర్శనం ద్వారా మాట్లాడండి నాయన శివకులను పంపించి వారిని బలపరచండి ప్రభ నడినెత్తి నుంచి అరికాల వరకు ఎవరెవరి జీవితాలలో శరీరంలో ప్రభ మరి అవయవములు చచ్చిపోయినాయో ప్రతి అవయవంను చనిపోతున్న ప్రతి అవయంలో మీ యొక్క పోసి బ్రతికించమని నాయన నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభాన తండ్రి సంఘాలని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం పునరుద్ధరణ జరగాలనైనా రెస్టోరేషన్ జరగాల ప్రభాన చచ్చిపోతున్న ఆత్మలను ప్రభ వెలిగించుటకు ఆ సంఘ కాపర్లను మీరు ముందు బలపరచండి వారితో మాట్లాడండి వారిని నడిపించండి సత్యవాక్యంలోనికి ప్రభ వాళ్ళ ఎదుగుటకు అదేవిధంగా తన బిడ్డలను ప్రభా నడిపించుకున్నటకు ప్రభాక కాపర్లకు కావాల్సిన జ్ఞానమును అభిషేకమును మీరు దయచేయండి ఆయన ఆ యొక్క సంఘాలన్నిటినీ ప్రభా అతని మీరు రివైవ్ చేయండి పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని పరిశుద్ధాత్ముల్లో ప్రభా వాళ్ళ ఎదుగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అతని మరి ఇక కళ్ళం బైబిల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ లో ప్రభా మరి పనిచేస్తున్న సేవకులు అదేవిధంగా నాతో అండి ప్రతి కుటుంబంను జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి సేవకుడిని ప్రభ మీరు బలపరచండి రెండంతల ఆత్మ చేత అభిషేకించండి వారు అడుగుపెట్టు స్థలం వారికి మీరు దయచేస్తానన్నారు నా తండ్రి ప్రభ నీ ఆత్మ కార్యములు వారి గృహములలో కూడా జరిగించండి నాయన ప్రతి కుటుంబమును ప్రతి ఒక్క అవసరతను ప్రభా వారి ప్రతి ఒక్క రోగము ఎరిగిన దేవుడవు సమస్తలు ప్రభ నా మా పట్ల మేలు జరిగిస్తున్న దేవుడు ప్రభ ఆటంకములను అడ్డంకులను తొలగించండి అంధకార మంత్ర శక్తులను బంధించండి ఏసి అనేక ప్రతి బిడ్డను <Sess> ం చేసుకోనండి ఇక టీంలో నండి ఏ ఒక వీడియో కూడా నా తండ్రి ప్రభ బలహీనపడటానికి వీలు లేదని ఆయన ప్రతి ఒక్కరు దిన దినము బలపడుతూ ప్రభ ఆ రూపాంతర స్థితికి చేరుకునే ఆ శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి బిడ్డలు లేని బిడ్డలకు తల్లుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన ప్రభ నా తండ్రి వారికి మీరు కుమార్లను కుమార్తెలను దయచేయండి మీ స్వాస్థ్యంను మీకు అతన్ని బహుమానంను అనుగ్రహించండి వారి మనసులను ప్రభ ఆయతపరచండి ప్రభ నీ సన్నిధిలో మోకరించి నీ వద్ద పొందుకునే గెక gutగగ 9గెి తెలివిని జ్ఞానమును ప్రభా సిద్ధపాటిని దయచేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో ప్రభాన తండ్రి సంతానం కోరిక ఎంతమంది అంగలారుస్తున్నారు వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని దయచేయండి ఆయన అదేవిధంగా తండ్రి ప్రభ మరి వివాహాల కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే యవనస్తులు ప్రభాన మరి వివాహము వయసుకు సిద్ధపడి ఉన్నారో ప్రభావాన్ని కనికరించండి మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ప్రకటమక ఎక్కడుందో ప్రభా మీరు దయచేయండి ఆ యొక్క మీరు హవ్వను తీసుకుని వచ్చినట్టుగా ప్రభాన ఆ బిడ్డలకు మొగపిల్లలకు అందరూ కూడా మీరు ప్రభావతం వివాహం సమయంలో నా తండ్రి మీరు ఎన్నుకున్న మీరు నిర్మించిన ప్రభ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరిగిన దేవుడు నాయన వారికి కావాల్సిన పార్ట్నర్ మీరు దయచేయండి ప్రభా సంఘం ని కుటుంబం ని కట్టమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా నిరుద్యోగులు మరి ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ దర్శించండి ప్రభా కావాల్సిన తెలివిని జ్ఞానం దయచేయండి ప్రభ నా తండ్రి లౌక్యంతో ప్రభ పనులు చేసుకున్నట్టుకు ప్రభ మీరు కృప చూపించండి పాముల వలె నా తండ్రి వివేకముతో పావురం వలె నిష్కపటంతో ఉండి ప్రభన తండ్రి ఎలాంటి సందర్భాల్లోనైనా ప్రభ పని చేసుకున్నట్టుకు కావాల్సిన కృప జ్ఞానం దైత్యమని ప్రార్థిస్తున్నాం లేదండి వారికి అదేవిధంగా ప్రతి విషయంలో ప్రభ తండ్రి జ్ఞానం కావాలని ఆయన మీరే సహాయం చేయండి కృపలో మార్గంలో తెరవండి ప్రభ ఎక్కడ వారికి అనుకూలమో అది మీరు ఎరిగిన దేవుడునైనా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం వారిని ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడ స్థిరపరచాలో సమస్తం ముందే నిర్ణయించిన దేవుడు నికు వందనాలు చెల్లిస్తున్నాం విద్య విషయంలో వాళ్ళ ఉద్యోగాల విషయంలో మీరు కార్యం జరిగించండి ఆటంకపరుస్తున్న అంధకార మంత్ర చీకటి శక్తులు ఏసు నామలో కాలిపోను గాక హాలెల్ అది అదేవిధంగా బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్న మాకు ఇచ్చిన సంతానము చిన్న బిడ్డలు ప్రభాన తండ్రి లోకంలో ప్రభ దేశంలో మా గ్రామంలో మా మా వీధుల్లో ప్రభాన తండ్రి ఎక్కడున్నా కూడా బిడ్డలను మీరు ప్రభన తండ్రి కాపాడండి నాయన చిన్న బిడ్డలను ప్రభ ఎంతగానో ఇష్టపడిన దేవుడు ఎందుకంటే వారి అమాయకమైన కల్మషం లేని మనస్సులను ఆయన అలాంటి బిడ్డలను ప్రభ చెడగొడుతున్నటువంటి సంఘమును పాడు చేస్తున్నటువంటి డ్రగ్స్ ని మీరు కట్టడి చేయండి ప్రభ నా తండి పరిశుద్ధ అగ్ని చేత అలాంటి వారందరి యొక్క కార్యములను కాల్చి వేయండి నాయన బిడలను ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ప్రభ చెడు ప్రభలతని చూడకుండా నాయన ప్రతి బిడ్డను ప్రభ జ్ఞానం చేత నింపండి తండ్రి ఏసీ అని కృపలో బిడలు జ్ఞాపకం చేసుకొని ఎలాంటి దోపిడికి గుడి కాకుండా వాళ్ళని చుట్టూ ప్రభ వారి అగ్ని కంచ వేసి భద్రపరిచమం ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులకు కూడా కావాల్సిన జ్ఞానంను వాళ్ళకి దయచేయండి నాయన బిడ్డలను సంరక్షించుకునే ఆ యొక్క తెలివిని దయచేయండి ప్రభా బిడ్డలను కనిపెట్టుకునే యొక్క జ్ఞానం దయచేయండి నాయన చెడిపోతున్న బిడ్డల విషయంలో తల్లిదండ్రులు కన్నీరుతో ప్రార్థించే ఆ భాగ్యం ప్రభాన్నతండి వారికి అనుగ్రహించండి వారితో మీరు మాట్లాడండి బిడ్డల చుట్టూ మీకు అగ్నిపంచం వేసి ప్రభానతండి మీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి బిడ్డలతో చిన్న బిడ్డలతో పాటు యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంతమందిలో ప్రభా పోర్నోగ్రాఫీ డ్రగ్స్ అని చెప్పి ప్రభా చెడిపోతున్నారు నాయన లవ్ మ్యారేజెస్ అని చెప్పి చెడిపోతున్నారు ప్రభా లేతని వీధుల పాలవుతున్నారనైనా లేతటి పబ్బు కల్చర్లకు అలవాటు పడిపోయి ప్రభాన తండ్రి వారు ఎంతో పతనా స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈసయ్య జ్ఞాపకం చేసుకురండి ప్రభా ఎవన కాల కాడి మోయిట ఎంతో శ్రేష్టం అన్నానైనా ఈ బిడలు ఎవన కాల నిన్ను దర్శించాలా ప్రభాన తండ్రి నీ యొద్ధ నుంచి వాళ్ళు వాగ్దానంలు పొందుకోవాలా నీ సన్నిధిలో గోజాడాల బిడని మార్చండి బిడ్డ మీ కార్యలు జరిగించండి మీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను ప్రభని యొక్క అగ్నిచేత అతని ముద్రించుకోమని ప్రార్థిస్తున్నాం చెడు అలవాట్లకు బానిస అయిపోయిన వారిని కూడా ప్రభ వారి యొక్క బానిసత్వం నుంచి మీరు విడుదల కలుగ చేయండి నాయన ప్రతి బిడ్డ జీవితంలో సంపూర్ణమైన కార్యములు జరుగునట్లు ప్రభన తల్లి పరిశుద్ధాత్మ శక్తి చెత్త బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభని యొక్క వాక్యంలో ప్రభ సేవలో ప్రభ అతని ఎదుగుట్టకు సహాయం చేయండి ఏమైనా కాలం అతడి వడిగలా గుర్రంలో వలే ప్రభ వారు పరుగుతున్నారు నాయన ప్రభ వారి పరుగును కట్టడి చేయండి ప్రభ నతండి సిద్ధమైన మనసుతో ప్రభా సంపూర్ణంగా సమాధానంతో జీవించటకు కుటుంబానికి యోగ్యులుగా నతడి ప్రయోజకులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అతన్ని ఎన్ని కుటుంబాలు నా తండ్రి ఆర్థికంగాను ప్రభా ఆరోగ్య రీతిగా ప్రభ నా తల్లి ఆధ్యాత్మిక రీతిగా శారీర రీతిగా ఎన్నో రకాల అనుభవాల నుంచి ప్రభ కొట్టుమిట్టాడుతున్నారనైనా ప్రతి కుటుంబం చుట్టూ మీకు అగ్ని కంచం వేయండి ప్రభా కార్యం జరిగించండి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలని నీకు సన్నిధిలోకి ప్రభ నా తల్లి కన్నీటితో వచ్చి గోజాడాలని ఆయన ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రతి కుటుంబం కూడా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ప్రభ కుటుంబం ద్వారానే ప్రభ నా తండ్రి సంఘము నా తండి దేశము నిర్మించబడుతుంది ప్రభ నా తండి కుటుంబాలను మీరు దర్శించండి నాయన యొక్క వాక్యం చేత మాట్లాడండి ప్రభ నెండి ఎన్ని కుటుంబాల్లో విడిపోతున్నాయి ప్రభ అతని భార్య సఖ్యత కలుగ చేయండి నాయన ఏసీ నా తండ్రి ఆ యొక్క త్రాగుడు అలాంటి ప్రభ మరిపేకాటలు ఇలాంటి ప్రభ విపరీతమైన అలవాట్లతోటి నాశనం చేసుకుంటూ భార్య బిడ్డలను ప్రభ నదండి రోడ్డు పాలు చేస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి అది విధంగా భర్తను వదిలేసి బిడ్డలను వదిలేసి భార్య ఎటో వెళ్ళిపోతుంది నేను ఇలాంటి కుటుంబాలని జ్ఞాపం చేసుకొని దర్శించండి నాయన కుటుంబ వ్యవస్థను ప్రభ మీరు పార్టీల పరిచయం ప్రార్థిస్తున్నాం ఏసీఆర్ నా నీకు గొప్ప కార్యంలో నా తండి దేశంలో ప్రభ ఇక ప్రపంచం అంతకా జరగాలతండి నా ఏసీఆర్ మరి ముఖ్యంగా అతని స్పెసిఫిక్ ప్రత్యేక బిడ్డ కొట్టు ప్రార్థిస్తున్నాం సందీప్ నందన్ సాయి బాబు గురించి ప్రార్థిస్తున్నాను నా నాయన ఆ బిడ్డను ప్రభానతండి లంగ్స్ ఇన్ఫెక్షన్తో న్మోనియాతో ట్రీట్మెంట్ కోరకం ప్రభా సిద్ధపడి ఉన్నాడు కనుక తండ్రి ప్రతి అవయవమును ముట్టండి భద్రపరచండి స్వస్థపరచండి అతన్ని జీవంతో నింపండి ఆ గాయమును మానపండి నాయన ఆ చీకటి అంధకారం శక్తులు ఏసు పరిశుద్ధ నామంలో కాలిపోను గాక బిడ్డ యొక్క ఊపిరిని ప్రభావతండి మీరు పునరుజ్జీవం చేయండి మీ యొక్క కృపలో బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా బ్లెస్సింగ్ సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం నా తండ్రి అయ్యే సిస్టర్ కి కూడా కంటి చూపు విషయంలో కార్యం జరిగించండి నేత్రాలు ఎంత ప్రధానమో నా తండ్రి ప్రభా మీరు ఎరిగిన దేవుడు రేసయ్య ఆ బిడ్డకు మరి స్వస్థపరచండి నా తండ్రి అదేవిధంగా బిడ్డ యొక్క కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం దక్షకు సిస్టర్ గురించి కూడా మీరు ప్రభ జ్ఞాపకం చేసుకోండి షుగర్ లెవెల్స్ తో మరి ఇన్సులిన్ నచ్చండి రిలీజ్ కావటం లేదు ప్రభ మీరు ఆ ప్యాంట్రియాస్ ని మూటండి స్వస్థపరచండి జీవంని పోయండి ప్రభ నచండి మీకు గాయపడిన పుట్టి ప్రతి అవయవమును నచ్చండి ప్రభ బలపరచండి నాయన సంపూర్ణ స్వస్థతో దయచేయండి ఆ బిడ్డ యొక్క కుటుంబంని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రక్షణ భాగ్యము ఆ బిడ్డలకు మీరు దయచేయండి ఏసయ్య మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు నచ్చండి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభ మా ప్రార్థనలు అన్నీ అంగీకరిస్తున్న దేవుడు వేస్తాయా మా పట్ల మీరు ఎన్నో కార్యం చేసిన దేవుడు నీకు కృతజ్ఞతగా ప్రభ ప్రతి ఒక్క తిరిగి వచ్చి ప్రభ నా సన్నిధిలో నా తండ్రి వారి సాక్ష్యం వారి గొప్ప కార్యంలో మీరు జరిగించండి అదేవిధంగా మా దేశమును నా తండ్రి అధికారులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరికొక ప్రార్థిస్తున్నాం ఆయన ప్రతి ఒక్కరిని కూడా నాచండి ఏ ఏ ఉద్యోగాలలో ఎవరెవరు ఉంటున్నారో ప్రభ ప్రతి ఒక్కరు కూడా నాదండి బాధ్యతతో ప్రభ నాదండి పని చేయటకు నండి కమిట్మెంట్ తోటి ప్రభ పని చేయటకు మోరల్స్ తోటి ప్రభ ఎథిక్స్ తో పని చేయటకు సహాయం చేయండి కరప్షన్ పూర్తిగా ప్రభ కాలిపోవాలని ఆయన నీకు గొప్ప కార్యంలోని ప్రభ మా దేశంలో జరిగించండి ప్రభ అనేకులు నండి ప్రభా సేవకు ఆటంకంగా ఉంటున్నారు ప్రభా వారందరినీ కూడా మీరు మందలించండి మీరు దర్శించండి వారితో మీరు మాట్లాడండి సేవ సాగుటకు ప్రభ ఆటంకం లేకుండా ప్రార్థనలు చేసుకునేటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఏసయా ప్రతి ఒక్కరు నా తండ్రి పరిపాలకుల దగ్గర నుంచే మొదలవుతుంది ప్రభ దేశంలో భయంకరమైన స్థితులలో మేము ఉంటున్నాంగా ఈ కరవాడి కాలంలో నా తండ్రి వాక్య ప్రచారం కోరుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రభ నా తండ్రి మీరు దర్శించండి వారితో మాట్లాడండి ప్రభా నిజమైన దేవుడు నీవని ప్రభ ప్రభుత్వాల కొరకు ప్రార్థించే వారు ఉన్నారని వారు తెలుసుకుంటకు మీరు సహాయం చేయండి నాయన ప్రతి ఒక్కరూ కూడా ప్రభ నేను ఎరుగుటకు ప్రార్థించ ప్రార్థిస్తున్నాం తండ్రి వేసిన అతన్ని అదేవిధంగా ఈ సువార్త సేవలు ప్రభ మరి ఎంతమంది అయితే నతండ్రి పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను మీరు బలపరచండి వాక్యం చేత మీరు సిద్ధపరచండి స్థిరపరచండి ప్రతి ఒక్కరి మీరు కార్యం జరిగించండి నాయన నీ కార్యములు ప్రభ ఎంతో గొప్పవి ఆశ్చర్యకరములు నా అవన్నీ కూడా సేవకులు చూడాల వారి జీవితాలలో సాక్షులుగా నిలబడాల ప్రభ నా తండ్రి వారు ఏ ఊర్లలో ఎంత మారుమూల ప్రదేశాలలో అడవుల్లో కొండల్లో గుట్టల్లో లోయలో ప్రభ సంచరిస్తున్నారో నా తండ్రి సువార్థికులు సేవ వారి పాదములు ఎంతో సుందరములన్నా ఉన్నాయి ప్రభా బిడలు ప్రభ సేవ చేయటకు మీరు బలపరచండి సిద్ధపరచండి నా తండ్రి వాక్యమనే ఖడ్గం చేత వారు ముందుకు సాగుటకు వెను తిరగని సైనికుడు వాళ్ళేవారు మీరు అభిషేకించమని నీకు కార్యం అన్నింటినీ వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఆయన వారి ఏ ప్రాంతాన్ని దర్శించినా అక్కడ ప్రభ వారి కోరుకు మీరు సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధాత్మ నడిపింపుని ఆ బిడ్లకు అనుగ్రహించండి ఎందుకంటే ప్రభ పల్లెటూర్లలో ఎవరు వెళ్ళరు నాయన పల్లెటూర్లలో ప్రభ సేవ విస్తారంగా చేయాలని ఉంది ప్రభ పొలాలు నా బీడు బారిపోతున్నాయి నా తండ్రి పైరులు ప్రభన తండ్రి ఎగబడుతున్నాయి అక్కడంత కోతకు పని వారు లేని నాయన పని వారిని పంపించండి ఎస్సీ అభిషేకించబడ్డ ముఖ్యంగా యవనస్తులు నాయనా ఆ మారుమూల ప్రాంతాలకు ఎల్లుటకు ప్రభనతండి వారిని మీరు ప్రేరేపించండి ప్రభ వారి సేవను మీరు దీవించండి ప్రభనాథండి వారిని ప్రభ మీరు దర్శించండి ఏసు ప్రభు నిజమైన దేవుడిని ఎరుగుటకు ప్రభ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి సేవకులను పరచమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నాగరాజు బ్రదర్ అశోక్ బ్రదర్ సోనీ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం అతన్ని ఈ బిడ్డల విషయంలో ప్రభ గొప్ప కారులు జరిగించండి నాగరాజు బ్రదర్ ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా ఆ యొక్క అడిక్షన్ త్రాగుడు అడిక్షన్ నుంచి విడుదల పొందాల ఆయన కారింలు జరిగించండి ప్రభ రక్షణ దయచేది నాయన అశోక్ బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం అతండి ఆ బిడ్డకు ఆ జాడిస్ ని ప్రభం ముట్టండి ప్రభ పక్షవాతం ప్రభా పెరాలిసిస్ నుంచి ప్రభ జీవం దయచేయండి ప్రభ ప్రతి అవయవం తిరిగి ప్రభ పునరుజ్జ్జీవం పొంది పని చేయాలా ప్రభ నడవాలా బిడ్డకు ప్రభ నతని రక్షణ జరగాలని ప్రతి కార్యంలోన తండ్రి మీరే మహిమ అక్క మీ వాయిస్ బ్రేక్ అవుతున్నాక ఎవరెవరికి అయితే ప్రార్థన ఆ బిళ్ళ అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నారు వారి అవసరం నీకు గొప్ప కారణం వారి జీవితాన్ని జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ శక్తి కలిగినాము ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను అక్క థ్యాంక్ యూ అక్క ప్రైజ్లాడక్క చంద్రశేఖర్ అన్న ప్రైజ్లాడన్నా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్నా అన్నా మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్నా జాన్ బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ ఓకే పరిశుద్ధాలు మనందరికీ సదకారంతో సిస్టర్స్ అందరికి ప్రైజ్ లో